సంకీర్తన ఇందుగల దింటే హరి తలపులో తలసని తప్పెగలిగే లేవు పనులు ఎంచుకొని చేసేమంటే పన్నిన జంత్రముల ఈ ప్రాణికి ఇన్నిటా తొల్లేమి గంటిమింకా కనేదేమి అన్నిటా దురాశల అలపే కలిగే లంపటిమెంత లేదు లలిగట్టుకొనేమంటే టెంపుల తెరగులేని దేహికిని ఇంఠాల నిన్నాళ్ళాయ ఈ పాటెవ్వరికెక్కే జంపుల మాయలలోని సటలే కలిగే ఎంత ఎడలేదు ఇంతకీ సంసారములోన మంతనపు కోరికలు మనుజునికి ఇంతలోనే శ్రీవెంకటేశుని గొలిచితేనూ సంతోషములెల్లజేరి జయమే కలిగే